అంటే ఈ ప్రపంచంలో ఎవరిని వాళ్ళని వాళ్ళుగా బతకనివ్వరు అనమాట వీళ్ళు అందరూ వాడిని అనుసరించే ఎలా ఉంటారు వాడి స్వభావం వాడి జన్మ వాడి సంస్కారం వాడి వాసనా బలం వాడి ప్రయాణం వాడి పరిణామం వాడి అజ్ఞానం వాడి జ్ఞానం దాని వెనక కథాకామామేషి బోల్ ఏడ్చింది వాడితో కలిసి జీవిత అగత్యం నీకెందుకు వచ్చింది అంటే వాడితో పాటు నీకు కూడా ఆ తల బొప్పి కడితే గానీ నీకు ఆ జ్ఞానం రాదు వాడే ఎదుగు దొరికాడయ్యా అంటే ఆ పరిణామంలో నీకు కూడా భాగం ఉంది కాబట్టి ఈవిడే నాకు ఎదుగు దొరికిందయ్యా అంటే ఈ ఒప్పు కట్టించుకుంటే గారు నీకు ఎప్పటికైనా ఇది మిథం తెలియదు కాబట్టి జాగ్రత్తగా గమనించాలన్నమాట అందుకని భౌతికమైన అంశాలకి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేస్తే ఏమైపోతుందయ్యా అంటే ఇలాంటి శోకాలకు గురవుతాడు పైగా ఏం చెప్తారు నేను ఇక ఓర్పు పట్టలేకపోతున్నానండి మా ఆయన తోటి అంటే ఇప్పుడు ఏం చేద్దాం మా ఆవిడ నేను భరించలేకపోతున్నానండి అంటాడు ఒక ఆయన ఏం చేద్దాం భరించి వాడు పేరు ఊరికే పెట్టారా అందుకని జాగ్రత్తగా ఆ శబ్దంతో ఉన్నటువంటి పదాలు కొన్ని మీరు కావాలంటే శాస్త్రం ఒకసారి పరిశీలించుకోండి మహర్షులు కానీ ఆ శబ్ద ప్రయోగం చేసిన వాళ్ళు భగణానికి చాలా విలువ ఇచ్చారు అలాగే బకారానికి చాలా విలువ ఇచ్చారు భార్య భర్త ఇట్లా చాలా చాలా చాలా పదాలు ఉన్నాయి నేను ఇప్పుడు అది చెప్పాలంటే మళ్ళీ ఒక గంట పడుతుంది సరే అందుకని ఏదైనా భకార శబ్దం మీ జీవితంలో కనుక ప్రాధాన్యత సంతరించుకుంది అంటే దాని వెనకే శోకం వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడైతే బకారం పనిచేస్తుందో అక్కడ శోకం తప్పదు భక్తి అన్న దాంట్లో కూడా శోకం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో శోకం లేకుండా భక్తి రాదు ఆవేదన లేకుండా భక్తి కలగదు ఆరాధన ఏర్పడదు ఆవేదనే ఆరాధనగా మారుతుంది అందుకని ఆవేదన అంతా ఆరాధనే అన్నది జిల్లాలో కూడా అమ్మాట కాబట్టి ఆవేదన లేకుండా నీకు భక్తి రాదు ఈ భకార శబ్దం ఎక్కడెక్కడైతే నీ జీవితంలో మీరు కావాలంటే చూసుకోండి మీ జనన నుంచి మరణ వరకు భకార శబ్దం ఎక్కడెక్కడైతే ఉంటుంది అక్కడ శోక అంతా జాగ్రత్తగా అందుకని ఈ శోకం నుంచి నివర్తించబడాలి అంటే ఆరోపిత నుంచి నివర్తించబడాలి ఇది చాలా ప్రధానం నీ భర్త గారు ఉండగా నువ్వు వారిని ఈశ్వరుడు నా మాట వినాలంటే తప్పు కదా నీ భార్య గారు ఉండగా ఈశ్వరి అయి ఉండగా నువ్వు ఆవిడ నా మాట వినాలంటే తప్పు కదా ఎవరికి వాళ్ళకు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకుంది వాళ్ళ జీవనం వాళ్ళకుంది వాడి పరిణామం వాడికి కలిసి కాసేపు నటించవయ్యా అన్నాను ఓ జీవించేస్తావేటి చిన్న విషయం కసేం కలిసి తినండి కసేపు కలిసి కలిసి పడుకోండి కసేపు కలిసి జీవించండి స్నేహంగా ఉండండి ఒకరికొకరు సహాయం చేసుకోండి నువ్వు చేయలేని పని ఏమంటే ఆవిడ చేయమని ఆవిడ చేయలేని పని నువ్వు చేయి ఎంతోటి దానికి ఓ బుర్ర కొట్టేసుకోవడం ఏం ప్రయోజనం ఈశ్వరుడు ఏం చేశాడంటే తన ప్రతినిధిగా నీకు స్నేహితుడు జీవితకాలం స్నేహితుడు ఇచ్చాడు సేపు కలిసి నడవడానికి కలిసి మాట్లాడుకోవడానికి కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఏమీ చెప్పుకోలేని దశలోకి నువ్వు ఉండలే ఇంకా చేరలేదు కాబట్టి ఈశ్వరుడిలాగా స్థానో రచలం ధృవం లక్షణం అది ఆయన పాపం వాళ్ళ ఆవిడికి ఆ పరమా ఆ గౌరీదేవికి ఆయన కష్టాలు జీవితంలో ఈశ్వరుడు చెప్పుకున్నట్టుగా ఏ పురాణంలో ఉండదండి గౌరీదేవి ఈశ్వరుడు చెప్పుకుంటుంది కానీ ఈశ్వరుడు గౌరీకి తన కష్ట సుఖాలు చెప్పుకున్నట్టుగా ఎక్కడా ఏ పురాణంలోనూ రాయలేదు అందుకే వాడు ఎందుకని ఆ ఈశ్వరుడు నిత్య సర్వగత స్థాను హోచలోయం సనాతన ఆయన లక్షణం అది గుర్తుపెట్టుకోవాలి ఏ పాత్రలో నువ్వు ఉన్నా సరే నీ ఈశ్వర స్థితిని మరుగుపరుచుకోరాదు నీ ఈశ్వరుడై ఉన్నావనే సత్యాన్ని మరుగుపరచకూడదు నీ ఈశ్వరుడు ఉన్నావనేటటువంటి నిలకడ ఎరుక నిర్ణయం తురియం గనక నీలో స్థరంగా సహజంగా గనక ఉన్నట్లయితే నిత్యసర్వర్వగతస్థాణు అచలో సనాతన పిడుగులు పడ్డ వానలు పడ్డా ఏం పడ్డా పార్వతం చెల్లించదు నిత్య సర్వర్వగతస్థాణు అచలో సనాతన ఇది నీ స్వరూపలక్షణం హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ నమద ూర్ణమిదం పూర్ణూర్ణముద్యేర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాసిష్యే త శాంతిశాంతిశాంతి హరి శ్రీ గురుభ్యో నమీ నారాయణ నారాయణ